నమస్కృ సేతేషర్ష సమదుఃఖసుఖం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 వేదాంతం దగ్గర వచ్చేప్పటికీ ఒక ట్రెడిషనల్ మామూలు కన్వెన్షనల్ అవుట్లుక్ ఎక్కడ ఉండదు ఎక్స్ట్రీమ్లీ రెవల్యూషనరీ ప్రపోజిషన్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు కర్మకాండలో మీరు వెళ్ళారనుకోండి మీరు కనుక మహాక్రతువులు కొన్ని ఉన్నాయి ఇక్కడ పెద్ద పూజలు యాగాలు యజ్ఞాలు ఉన్నాయి అవి చేసుకుంటే మీకెక్కడో మీకు దేహత్యాగం అయిన తర్వాత మీరు మహాపుణ్యాన్ని పొందుతారు మహాఫలాన్ని పొందుతారని చెప్తుంది కర్మకాండ ఉపాసనైతే ఉపాస్య దైవాన్ని కనుక మీరు ఘనంగా ఆరాధిస్తే కఠోరమైన తపస్సు చేసి ఆరాధించినట్లయితే మీకు ఉపాస్య దైవం యొక్క అనుగ్రహం చేత గొప్ప పుణ్యలోకాలు దేహత్యాగం తర్వాత వస్తాయని కానీ గీత చెప్పేది ఉంటుందంటే అసలు వినగానే మతిపోయిట్లో ఆ ట్రెడిషనల్ నాట్ ట్రెడిషనల్ కన్వెన్షనల్ ట్రెడిషనల్ అంటే వేరు మళ్ళా కన్వెన్షనల్ అవుట్లుక్ కి అలవాటు పడున్న మనస్సుకి గీత యొక్క ప్రొపోజిషను చాలా విలక్షణంగా వెరీ యునీక్ ప్రపోజిషన్ సో మోక్షము ఇప్పుడు ఇక్కడ నీవు పొందుతావు అమృతత్వాయ కల్ప దేని వల్ల పొందుతావు తితిక్ష వల్ల మోక్షాన్ని పొందుతావు తితిక్షామృతత్వోపనిషత్ తితిక్షామృతోపనిషత్ సహనాన్ని కనుక పెంచుకుంటే సహనాన్ని కలిగి ఉంటే మోక్షాన్ని పొందుతావు ఏం ప్రపోజిషన్ అది ఇలాంటి ప్రపోజిషన్ మీకు వేదాంతంలో తప్ప లోకంలో కనపడదు అంటే అర్థం ఏంటి ఈ మోక్షం అనేది ఇదేదో ఒక అందని రాని పండు కాదు ఇది ఇప్పుడు ఇక్కడ మీరు మీ చేతిలోకి తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక లక్ష్యం తర్వాత ఇప్పుడు ప్రతిక్ష నిపాదించుకుంటే ఏమవుతుంది యాక్సెప్టెన్స్ బట్టి మోక్షం ఎలా వస్తుంది ప్రతిక్ష అంటే యాక్సెప్టెన్స్ ఇంజూరెన్స్ ఎంజూరెన్స్ ప్రితిక్ష అంటే యాక్సెప్టెన్స్ ఈస్ ది మెకానిజం ఆఫ్ ఇంజూరెన్స్ అంటే యూ ఎండర్ ఇట్ బై క్సెప్టింగ్ సో ఎనీవే ఈ ప్రితిక్ష వల్ల మోక్షం ఎలా వస్తుంది అంటే చూడండి మోక్షము అనేది ఆత్మ యొక్క స్వరూపం అంటే మీ స్వరూపం అనర్థం మీ మోక్షం అయినప్పుడు ఇప్పుడు మెలమెల మెరడం బంగారానికి లక్షణం ఉన్నప్పుడు ఆ ఫలాన ఆభరణం మెరవటం లేదు అంటే అర్థమేంటి దాని మీద ఏదో మట్టి మిషానం ఏదో ఉందనమాట కాబట్టి ఒక పిసర్ క్లీన్ చేసేస్తే మళ్ళీ మెరుస్తుంది క్లీన్ చేసినప్పుడు మీరు క్లీనింగ్ ఏజెంట్ పెట్టి క్లీన్ చేశారనుకోండి అది మెరుపుని ఇస్తున్న మెరుపుని ఇచ్చినట్టుగా అనిపిస్తుంది మెరుపును ఇవ్వదు మెరుపుని ఈ పౌడర్ ఇస్తున్న మెరుపునే ఇవ్వదు ఉన్న మెరుపు కప్పు ఉంటే ఆ కప్పుని ఆభరణాన్ని తొలగిస్తుంది ఆవరణాన్ని తొలగించేప్పటికీ దాని ఎందుకు సహజంగా ఉన్నటువంటి మెరుపు బయటపడదు అదే విధంగా మోక్షము మీ స్వరూపమై ఉన్నది మోక్షము అయితే మరి మా స్వరూపం మోక్షమైతే అమృతత్వము అది దేని చేత కప్పుబడిపోయి ఉన్నది అంటే మనస్సు చేత కప్పుబడుతుంది అంటే మనస్సు చేత కప్పుబడిపోయిందంటే ఇప్పుడు ఇంత మనస్సును ఎలా ఏదో స్వామి చెప్పినట్టుందే మనస్సు తీసేస్తే మోక్షమే మరి మనస్సు ఎలా అంటే మందు పుచ్చుకుని నిద్రపోతే మనస్సు పోతుంది అలా ఏదైనా చేయాలా ఏమే అంటే మనస్సు ఆసక్తి కప్పివేయటం కాదు మనస్సు తీవ్రమైన రాగద్వేషములు కలిగి ఉండటం చేత ఇంటెన్స్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ టువర్డ్స్ ది వరల్డ్ అంటే వీఆర్ రెడ్యూసింగ్ ది ప్రాబ్లం టు వెరీ క్లియర్ ఐడెంటిఫైయబుల్ ఎంటిటీస్ సో దాట్ యూ కెన్ హ్యాండిల్ ది ప్రాబ్లం సో ఇప్పుడు సపోజ్ మీ ప్రాబ్లము సపోజ్ మీ ప్రాబ్లం నక్షత్రాల్లో ఏదో తేడా ఉంది అంచమస్య వచ్చిందని చెప్పాను అనుకోండి ఏం చేస్తాను అక్కడ నక్షత్రాలు అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ మైల్స్ అవే అక్కడ ఉన్నాయి ఆ వాటిల్లో ఏదో డిస్టర్బెన్స్ వచ్చి మీకు జీవితం అంతా కూడా గడబడగా తయారైంది అని చెప్పాను అనుకోండి నేను హౌ యు ఆర్ గోయింగ్ టు ఇట్ అంటే ఆ నక్షత్రాలను ఏదో క్యాల్కులేట్ చేయాలి అలాగే అదో పద్ధతి అలా కాకుండా ఇక్కడ మీ మనస్సులో ఉన్నటువంటి రాగద్వేషములకి ప్రాబ్లం రెడ్యూస్ చేసేవనుకోండి అప్పుడు దెన్ ఇట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ యువర్ సార్ నక్షత్రాలంటే మీ అంతటా మీరేం చేయలేరు నక్షత్ర విద్య తెలుసున్న వాళ్ళు ఎవరిలో ఉంటారు వాళ్ళని పట్టుకుని వాళ్ల ద్వారా ఏదైనా చేయించాల్సి ఉంటుంది మీరు నేను చేసేదే ఉంది అలా కాకుండా ఈ సంసారం అనేది ఇఫ్ యూ ఇట్ టు యువరోన్ మెంటల్ స్టేటస్ దెన్ యూ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ కాబట్టి సంసారమునందు మనస్సులో తీవ్రమైన రాగద్వేషములు ఉంటాయి అదియే ఆ మనస్సు యొక్క మూవ్మెంట్ అంటే ఎనీ మూవ్మెంట్ కాదు ప్యూర్ మూవ్మెంట్ అయితే సమస్య కాదు మనస్సులోని ప్యూర్ మూవ్మెంట్ అది మీ స్వరూపాన్ని కత్తివేయాలి మనస్సులో ఏ మూవ్మెంట్ అయితే సంసారమునందు ఆసక్తి రూపంగా రాగద్వేషాల రూపంగా ఉంటుందో ఆ మూవ్మెంట్ అది స్వరూపాన్ని కత్తివేస్తుంది అత్యతనే మనిషి జీవించేప్పుడు ఆ జీవన శైలి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 కేవలము సుఖ దుఃఖాన్ని పట్టుకొస్తాయి రాగద్వేషర్ ఫార్ ది కాన్సెప్ట్ ది రాగద్వేష ద్వంద్వాన్ని సుఖదు మనం రిడ్యూస్ చేయొచ్చు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ లో సో సుఖదుఖముల దగ్గరికి పట్టుకొస్తాం సో సుఖం వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టడానికి మీరు సిద్ధపడరు సో సుఖము నందు రాగముంటుంది సుఖము యొక్క అపనయము అంటే తొలగిపోవుట ఎందు ద్వేషం ఉంటుంది అది తొలగిపోకూడదు కరెంటు పోకూడదు కరెంట్ అంటే మరి సుఖం కదండి కరెంటు పోకూడదు కరెంట్ అలాగే ఉండాలి సో దట్ ఈ సో కరెంట్ పోవడము మీకు ఒళ్ళు మండిపోతుంది ద్వేషం కరెంట్ వచ్చింది అంటే మహానందం కలుగుతుంది రాగం సో ఆ విధంగా మనం రాగ ద్వేషాలు నిర్మాణం చేసి పెట్టుకుని ఇప్పుడు ఈ కరెంట్ వ్యవస్థ ఎలాంటి వ్యవస్థ అంటే మీరు చూస్తూ ఉండండి కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది కరెంట్ కాబట్టి సో నేను మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నా ఓ రాబోయే కాలానికి ఆయన ప్రిపేరింగ్ చేస్తాం ఇప్పుడిప్పుడే దాని ఎఫెక్ట్లు ఇల్ ఎఫెక్ట్స్ అప్పుడే రావు కొద్ది టైం పడుతుంది ఇల్ ఎఫెక్ట్స్ రావడానికి సో పాపులరిస్ట్ మెషర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇల్ ఎఫెక్ట్స్ మీకు అప్పుడే రావు సో పబ్లిక్ సెక్టర్స్ ని రీవైటలైజ్ చేయాలని అంటారు ఏమిటి రీవైటైజ్ చేస్తారు ఏంటంటే యానిమల్ని మీరు ఎంత ఉతికితే మాత్రం లేచి నిలబడుతుంది సో కాబట్టి చూతులుగానే మొత్తం ఎవ్రీథింగ్ యూ విల్ సి ఎనీవే సో రాగద్వేషములు సుఖ దుఃఖాలను బట్టి ఉంటాయి సుఖ ప్రాప్తి ఎందు రాగము సుఖ అపనయమునందు ద్వేషము దుఃఖ ప్రాప్తి ఎందు ద్వేషము దుఃఖ అపనయనమునందు రాగం అపనయము లేక అపనయనము బోత్వే ఇట్ మీన్స్ తొలగిపోవుట సో ఫోర్ కైండ్స్ ఆఫ్ సుఖ దుఃఖ మనం రెస్పాన్సెస్ ఉంటాయి బట్ దే ఆర్ ఆల్ రెడ్యూస్ టు రాగద్వేషం కాబట్టి సుఖ దుఃఖములే రాగద్వేషములకు మూలంలో ఉన్నాయి కాబట్టి ఆ సుఖ దుఃఖముల ఎడల మీరు సమత్వాన్ని కనుక అలవరుచుకుంటే అంటే సుఖం వచ్చినా పోయినా మీరు ఈక్వ ఈక్వీ పాయిస్డ్ రెస్పాన్స్ ఉంటుంది ఈక్వల్ అని కాదు ఈక్వీ పాయిస్డ్ అంటే ఆ కామనెస్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఎవరంటూ వచ్చినప్పుడు వస్తుంది పోయినప్పుడు వచ్చిందంటే అమ్మయ్య బతుకు దేవుడా అని మీరు అనుకున్నారు అనుకోండి అలా అనుకుంటే తప్పేం కాదు అలా అనుకుంటే మీరు ఆ పూట గడిచిపోతుంది అయ్యో భగవంతుడా అని మళ్ళీ ఇలా అనుకోవాల్సి వస్తుంది అప్పుడు అమ్మయ్యా బతుకు దేవుడా అనుకోలేదనుకోండి ఇటేక్ ఇజీ అనుకోండి అది అపోటు అయిన తర్వాత సరే కాని అనుకుని ఊరుకోవడం ఇక్కడ మీ రెస్పాన్స్ ఎంత ఇంటెన్స్ గా ఉంటే కరెంట్ వచ్చినప్పుడు కరెంట్ పోయినప్పుడు దీ ఆపోజిట్ రెస్పాన్స్ అదే ఇంటెన్సిటీ తోటి ఉంటుంది బంతిని మీరు ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేసుకు కాబట్టి ఈ యో రెస్పాన్స్ వద్దు సమా సమత్వాన్ని నేర్చుకోవాలి సమదు సుఖం ఈ సమత్వాన్ని నేర్చుకోవటం ఇది ధీరపురుషుల యొక్క పని అదే సామాన్యమైన పని కాదు సో వికారహేతీ విక్రీయంతే ఎం చేతాంసి దీరా కాళిదాసు కాళిదాసు వాక్యాలే అమోఘమైన వాక్యాలు మహా ఆయన గొప్ప వేదాంతి ఆయన కావ్యాల్లో కనపడుతూ అద్వైత వేదాంతాన్ని అలాగా బాగా తెలుసుకుందాం ఇని ఆయన అంటాడు వికార హేత మనస్సులో వికారం వికారం అంటే మోడిఫై అవ్వటం తీవ్రమైన రెస్పాన్స్ అనమాట దానికి వికారం అంటే మనస్సులో వికారం కలగడానికి తగినంత కారణం ఉన్నా కూడా వికార హేతౌతి చేతాంసిన విక్రియంటే ఎవరి యొక్క మనస్సులైతే వికారం పొందకుండగా మోరర్లెస్ సమంగా ఉంటాయో సమ అంటే మోరర్లెస్ ఈక్విపాయిస్డ్ గా ఉంటాయో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 నా మనస్సు నన్ను నా జీవితాల్నే టార్మెంట్ చేయడం మానేస్తుంది టార్మెంటర్ అంటారు టార్మెంటర్ అంటే హింస పెట్టేటువంటి రాక్షసుడు మనల్ని హింసపెట్టే రాక్షసుడు మనస్సు రూపంగా మనలోనే దాగి ఉన్నాడు సో ఆ లక్షణం పోతుంది మనస్సుకి ఎప్పుడైతే మనస్సు అడ్డుపడ్డం మానేస్తుందో మీ ఆత్మస్వరూపము అనంత తానుగా ప్రకటనవుతుంది అప్పుడు మీరు భగవద్గీత క్లాస్ లో వెళ్లి లేకపోతే ఎవరైనా నా ఈ కల్చర్ లో ఉంది కదా అంతటా ఈశ్వరుడు ఉన్నాడనో లేకపోతే వైరాగ్యానికి సంబంధించిన మాటో అయితే ఆత్మ పూర్ణము అనే మాట మీకు వినపడింది అనుకోండి ఆ అవును అనిపిస్తుంది యూ నో దట్ ఈజీ పూర్ణత్వం మీలోనే ఉంది అనేప్పటికీ అవునండి కరెక్టే అని అనిపించేస్తుంది కాబట్టి సో అంచేతనే అమరు తక్వాయ కాబట్టి సమదు సుఖం సుఖ దుఃఖములందు సమత్వాన్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి సో తితిక్ష అంటే ఇన్షూరెన్స్ ఆ తితిక్ష ఎక్కడి నుంచి వస్తుంది సమత్వాన్ని బట్టి యాక్సెప్టెన్స్ ని బట్టి రెస్పాన్స్ కి సమత్వం పేరు సుఖం వచ్చినా కూడా దుఃఖం వచ్చినా కూడా మనము మన రెస్పాన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఈక్వల్ గా ఉండాలని నేను చెప్పట్లేదు అలా అక్కర్లేదు సుఖం వచ్చినప్పుడు ఏడు ముఖం బట్టి కూర్చోమని దుఃఖం వచ్చినప్పుడు నవ్వమని కాదు అభిప్రాయం సుఖ దుఃఖముల ఎందు మోర్ ఈక్వల్ రెస్పాన్స్ దాన్ని సమత్వం ఉంటారు ఎందుకంటే జీవితం అనేది ఇది ఒక ప్రవాహం ప్రవాహానికి రెండు తీరాలు ఉంటాయి రెండు ఒడ్లు ఉంటాయి సో జీవితం అనే ప్రవాహము అది జీవనది నది ఇది సుఖము దుఃఖము అనేటువంటి రెండు ఒడ్లు మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి మైండ్ మనస్సు చేస్తుందంటే సుఖం వచ్చిపోతుంది దుఃఖం వచ్చిపోతుంది అలా అది ప్రవాహ రూపంగా నడుస్తూ ఉంటుంది సో మనస్సు ఏం చేస్తుందంటే it refuse just to flow sukham bodan ankonde asukhan ni pattukune atte patatare manasu prayatnam chestundi dukham ostund ankonde raakundaga tooseyadaniki manasu prayatnam chestundi so of flow lo sahajanga sukham chinapudu sukhan ni dukham chinapudu dukkhan ni accept chestunto flow along with it flow along with the life ani manasika lakshanam undi manas em chestundante it tries to oppose the flow of life The flow of life, the universal power, the elements, so the unseen higher power, that dictates flow of life. Manasseh, it refuses to accept. If you understand, I'm going to tell you, I'm going to tell you, I'm going to tell you, election results. One of the things that you see, you see, you see, you see, you see, you see, you see,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 దాన్ని నేను యాక్సెప్ట్ చేయను దీన్ని నేను రివర్స్ చేస్తాను అనే ప్రయత్నం చేయకండి అనే ప్రయత్నం మీరు చేస్తున్నారు అంటే మీరు కష్టాలని అది పూని తెచ్చుకుంటున్నారు అని సో ఎప్పుడైతే మీరు లైఫ్ యొక్క ప్రవాహంలో అనుగుణంగా మనం కూడా ముందుకు కదులుట అంటే అర్థం ఏట మనస్సు ముందుకు కదులుట అంటే అర్థం ఏటనమాట యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ ఇస్ ది కీ టు హ్యాపీనెస్ యాక్సెప్టెన్స్ అంటే సో ఏది వస్తే దానిని రానియ్యడం ఏది పోతుంటే దానిని పోనియ్యడం ఫస్ట్ బో సో మీరు ఫోన్ ఇవ్వండి నేను ఆపేస్తాను అంటే మా పార్టీ ఓడిపోవడానికి వీలు లేదు అని ఇంట్లో కూర్చొని గడబడి చేస్తే ఏమైంది పోయిందంతే పోతుంది పోయింది దాన్ని ఎవడో ఆపలేదు పోయి నువ్వు పట్టుకుంటే ఆగదు అది ఎన్నోనో మనం మామూలుగా చూస్తూ ఉంటాం సెంటిమెంటల్ స్టేట్మెంట్ డాక్టర్ మై డియర్ షుడ్ నాట్ డై వట్ యు మీన్ బై దాట్ షుడ్ నాట్ డై అంటే డాక్టర్ డాక్టర్ అంటాడు మా పని ఏం చేసాం ఇష్టం వెళ్ళి రండి అంటాడు మరి అంతకంటే ఉంటాడు నో డాక్టర్ ఐ డోంట్ ఎ లవ్ హిమ్ టు డై వట్ యున్ బై దాట్ సో హీ విల్ హీ హ్యాస్ టు డై హీ హ్యాస్ టు డై ఇఫ్ హీ మస్ట్ డై దెన్ హీ మస్ట్ డై ఇఫ్ హీ లివ్స్ దెన్ హీ లివ్స్ కొంచెం సమత్వం acceptance యాక్సెప్టెన్స్ మనం నేర్చుకోవాల్సి ఉండేది ఈ యాక్సెప్టెన్స్ యొక్క రహస్యం ఏంటంటే మీకు ఫుల్ యాక్సెప్టెన్స్ ఎప్పుడు తెలుసిన మీరు కోరవద్దు భయపడవద్దు డిజైర్ నాట్ ఫీఆర్ నాట్ ఎందుకంటే కోరడము you want to,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 ఇప్పుడు ఓ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ ఒక అబ్బాయి ఉన్నాడు వాడు ఎంసెట్ పరీక్ష రాశాడు సో ఇప్పుడు వాడు ఎంసెట్ లో వాడేమో ఫస్ట్ ర్యాంక్ రావాలి ఫస్ట్ ర్యాంకో టెన్త్ ర్యాంకో హండ్రెత్ ర్యాంక్ మంచి ర్యాంక్ రావాలి రాకుండా ఉండడానికి వీలు లేదు మంచి ర్యాంకు రావాల్సిందే అని వీళ్ళు ఒక దృఢమైనటువంటి కామనని పెట్టుకుని కూర్చుంటారు ఇంకా నెల రోజుల రిజల్ట్స్ ఉందనగా మంచి ర్యాంక్ ఆ కామన్ ఎప్పుడైతే మనసులో ప్రవేశించిందో రాదేమో అనే భయం కూడా దాని పక్కనే ఉంటుంది ఈ కామన ఈ భయం పెట్టి ఈ కామనా భయము ఆ రిజల్ట్ ని ఏమైనా ప్రభావితం చేస్తుందండి ప్రభావితం చేయదు వీడి కామనా ఈ భయం మరీ పెరిగిపోయిందనుకోండి ఇప్పుడు వీడు ఏం చేస్తారు రిటర్న్ లంతాలు ఇవ్వటానికి మ్యానికులేట్ చేసి ఇవన్నీ మొదలు పెడతారు మొదలుపెట్టి ఆఖరికి వాడినే ఒక ఆయన్ని నేను ఎరుగుతున్నాను ఆయన నాతోటి కన్ఫెస్ట్ నేను జీవితంలో మా అబ్బాయికి పెద్ద అపకారం ఒకటి చేశానండి అన్నారు ఏమిటి చేశాను వాడు ఎంబీబీఎస్ లో వాడికి అర్హత లేకపోయినా నేను సీటు కొని వాడిని ఎంబీబీఎస్ లో జాయిన్ చేసి వాడికి ఒక ఫస్ట్ అపకారం అది చేశాను ఓకే సెకండ్ అపకారం ఏం చేశానంటే అంటే మొత్తం మీద వాడి జీవితాన్ని పాడు చేయడంలో నా పాత్ర ఉన్నది ఏమిటి రెండో అపకారం ఏమిటి వాడు ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ లో ఎనాటమీ పరీక్ష ఫెయిల్ అయితే నేను ఆ ప్రొఫెసర్ గారిని కలిసి నాకుండే పలుకుబడి అంతా వినియోగించి వాడు పేస అయ్యిట్లా చేశాను అయింది వీడు ఎంబీబీఎస్ ప్యాస్ అయ్యారు ఎందుకంటే థర్డ్ ఇయర్ నాట నాలుగు ఏళ్లలో పేస్ అవ్వాల్సిన ఎంబీబీఎస్ ని వీడు ఏడు ఏళ్లలో ప్యాస్ అయ్యారు ప్యాస్ అయ్యి వాడిని హౌస్ సబ్జెంట్ అంటే వాడికి దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు తెలిసిన వాడికి సబ్జెక్ట్ రాదు సబ్జెక్ట్ వస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ సబ్జెక్ట్ రాని వాడికి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది సబ్జెక్ట్ రాదు వాడికి వాడి నెత్తి మీద ఈయన కేవలం కట్నం కోసం అని లో జాయిన్ చేశారు ఎంబీబీఎస్ లో ఉన్నట్లయితే ఆ పర్టికులర్ కమ్యూనిటీలో ఎంబీబీఎస్ లో కనుక వాడు జాయిన్ అయినట్లయితే వాడికి పాతి లక్షల కట్నం ఎంబీబీఎస్ కాకుండా బీకామ్ లో జాయిన్ అయితే ఐదు లక్షల కట్నం అంత డిఫరెన్స్ ఉంది ఆ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆ ట్వంటీ ల్యాక్స్ కోసం ఎంబీబీఎస్ జాయిన్ చేశాడు ట్వంటీ ల్యాక్స్ వచ్చింది కానీ వాడి జీవితం పాడేది వాడు కనుక ఏ బీకామ్ ప్రశ్న చదివి ఉంటే వాడు సుఖంగా ఉండి వాడండి నేనే పడిచేశాను వాడు ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి పనికిరాడు మరి పని చేయలేదు ఎంబీబీఎస్ ప్యాస్ అయిన వాడు డాక్టర్ ప్రాక్టీస్ కి పనికిరాడు మరే పని చేయలేడు ఆ మధ్య కాలంలో కలిసినప్పుడు ఆల్టర్నేట్ మెడిసిన్ అనేవి ఉంటున్నాడు సో వాడి జీవితాన్ని నేనే వాడికి దిశ లేకుండా చేశాను సో మనం ఎప్పుడూ కూడా మన కామనతోటి మన భయం తోటి లైఫ్ యొక్క ఫ్లో ని చేసేందుకు మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో అప్పుడే యూ హావ్ క్రియేటెడ్ ప్రాబ్లం టు యర్ సార్ సపోజ్ హీ యాక్సెప్టెడ్ ఆ కుమారుడు ఎంబీబీఎస్ కానక్కర్లేదు నాకు ఐదు లక్షల కట్నం చాలు పాతిక లక్షల కట్నం అక్కర్లేదు అని యాక్సెప్ట్ చేసేదనుకోండి ఆయన సుఖంగా ఉండేవాడు ఆయన కుమారుడు సుఖంగా ఉండేవాడు ఈ యాక్సెప్టెన్స్ ను ముందుకు తీసుకెళ్లి ఉంటే ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొంది ఉండేవాడు జీవన్ముక్తుడై ఉండేవాడు కాబట్టి యాక్సెప్టెన్స్ అంచేతనే మనం ఎలా ఉండ అంటే హయ్యెస్ట్ ఐడియల్ ఏమిటంటే కామన పెట్టుకోవద్దు భయం పెట్టుకోవద్దు వచ్చేదాన్ని రాని పోనీదాన్ని పోనీ పోనీదాన్ని పోనీ అంటే మీరేమదిపెట్టలేదు అది వెళ్ళిపోవాలంటే అది పోనే అంటే జస్ట్ బిఏ విట్నెస్ యాక్సెప్ట్ చేయని అర్థం అది పోయేది ఎలాగో పోతుంది వచ్చేది ఎలాగో పోతుంది నేను పోనివ్వనంటే అదేం పోవడం ఆగిపోదు కాబట్టి అండ్ యాక్చువల్ ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి అబ్జర్వ్ ది యాక్చువల్ అండ్ వ్యాన్ ఇట్ హ్యాపన్స్ ఆయా ఘటనలు ప్రధానమైన ఘటనల గురించి చెప్తున్నా చిల్లర చిల్లర ఘటనల గురించి మీరు ఆటో ఎక్కడానికి వెళ్లారనుకోండి ఆటో ఎక్కి సికింద్రాబాద్ వెళ్ళడానికి బ రోడ్డు మీకు వెళ్లారనుకోండి అక్కడ ఈ ప్రిన్సిపుల్ని సీరియస్ గా అప్లై చేయమని నేను చెప్పట్లేదు అలాగ అప్లై చేయడం కాదు ఈ ప్రిన్సిపుల్స్ ఓవరాల్ లైఫ్ ని శాసించేటువంటి ప్రిన్సిపుల్స్ కాబట్టి సో ప్రధానమైన లైఫ్ యొక్క యాటిట్యూడ్ ఇలా ఉండాలని చెప్తున్నా ఇన్ని స్మాల్ ఈవెంట్స్ విషయంలో మీరు ఎలా అప్లై చేసుకోవాలన్నది అది ఆ చూసుకోవాలి ఒకప్పుడు మరి అలాగే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ టె ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ గోళ మూలంగా ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎలా తయారైందంటే మోస్ట్ అన్సర్టన్ గా తయారైంది మీరు వెళ్లి నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను అప్పటికి చేరుకోవాలంటే వీ గాన్ సే వి గాన్ సే ఇంటర్నేషనల్ ట్రావెల్ పూర్వంలాగా కాదు మొన్న స్వామి లర్ధానందజీ వచ్చారు ఆయన డైరెక్ట్గా హైదరాబాద్ లో దిగాల్సిన ఆయన తెలవర్ధాను మూడు గంటలకి ఫ్లైట్ రావాలి నేను వెళ్ళాను ఎయిర్పోర్ట్కి మూడు గంటలకి ఇలా వెళ్ళేప్పటికి ఫోన్ కాల్ వచ్చింది ఏమైనా మెసేజ్ వచ్చింది ఈ సేలలో ఉన్నాయి కాబట్టి మెసేజ్ ఒకటి వచ్చింది ఆయన బాంబేలో ఫ్లైట్ మిస్ అయ్యారు అని మెసేజ్ వచ్చింది ఫ్లైట్ మిస్ అవ్వడం అంటే ఏదో నాకు తెలుసు ఇరవై గంటల ప్రయాణం చేసి బాంబేలో దిగేపటికి నీకు ఫ్లైట్ లేదు అనే మాట వినపడితే నెత్తి మీద పిడుగు వేస్తే కూడా ఈజీ ఆయన ఆ వయస్సులో ఆ నీరసంగా ఉండి కూడా బాంబే వచ్చి ప్రారంభంలో మిస్ అయితే నష్టం అనేది వెనక్కి వెళ్తాం ప్రయాణం చేస్తాం బాంబే వచ్చి ఫ్లైట్ మిస్ అయ్యారంటే 46 hours tarvata maro flight lo adjust chesadu he was a, he was kind enough to do that lekapothe air india vallo ma gane sambandham ledannu antaru bombay teesukochi paristhana rendu ma gane sambandham ledannu antaru mari mem hyderabad vellalu kada ante air india flight ledu em cheyavantaru air india flight undadu telavar samay flight aipothe ink undadu mari indian airlines lo betalante air india verandre indian airlines verandre antaru vadagalu meek samadhanam cheppadu lekapothe air india lano కస్టమర్ డెస్క్ అని ఒకటి ఉండదు అది చూపిస్తుంది కస్టమర్ డెస్క్ దగ్గరికి వెళ్తే వాడు అంటాడు అక్కడ చోట్లేదుంటుంటే నేనేం చేస్తానని వాడుంటాడు వీటి దగ్గరికి వెళ్తే కస్టమర్ డెస్క్ దగ్గర అంటాడు ఈ విధంగా ముప్పతెప్పులు పెట్టేస్తారు వాడు నేను మద్రాసులో పడ్డాను ఒకసారి సో ఆవేళ పొద్దున్న ఫ్లైట్ మిస్ సాయంకాలం వచ్చాయి కాబట్టి నేను ఫ్లైట్ జరిగి తీరాలి అని పెట్టుకుంటే అది నడవదు ఐ టెవ్యూ కాబట్టి అంత చిన్న విషయంలో కూడా ఈ ప్రిన్సిపల్ అప్లై చేయాల్సి రావచ్చు ఒకప్పుడు సో నేను అనేది ఏంటంటే హౌ టు అప్లై అన్నది యూ హ్యావ్ టు వర్క్అవుట్ ది డీటెయిల్స్ కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకి సుఖం కలిగిందనుకోండి చాలా వెంట వెంటనే దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేసేస్తాం సో దుఃఖం వచ్చిందనుకోండి మనిషి యొక్క యుక్తి శక్తి అంతా కూడా ఆ దుఃఖాన్ని అంగీకరించకుండగా దాన్ని తిరస్కరించడానికే వీడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు దానివల్ల ఏమీ ఒరిగిదేమీ లేదు నిజానికి ఓ మహాత్ములు ఏమని చెప్పారంటే అంటే మరి ఇది మీకు ఈ ఫిలాసఫీ వినడానికి మరి మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి ఆ ఈగోని డిఫైన్ చేయమన్నారు మీరు ఈగోని డిఫైన్ చేయమన్నారు ఎందుకంటే ఈగో ఈజ్ నాట్ ఏ రియల్ ఎంటిటీ మా వేదాంతులుగా అసత్యం తెలుస్తూ ఉంటాం ఈ ద్వైతులకి వాళ్ళ మొహం వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళని అలాగే పెడితే సో ఈగో అన్నది ఇట్ ఈజ్ నాట్ ఏ రియల్ ఎంటిటీ ఇట్స్ ఏ ఫాల్స్ ఎంటిటీ So, false entity, while being a false entity, it is able to create problems. How? What is the mechanism? That ego is defined. I am not saying anything, you are not saying anything, this is the ego. What? What is the ego that you are doing? What is the ego that you are doing? What is the ego that you are doing? పోరాడుతూ ఉంటుందో సంఘర్షణ చేస్తూ ఉంటుందో అది ఈగో అని చెప్పాను ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఆయన అడిగారు నన్ను స్వామీజీ ఆత్మజ్ఞానానికి ఆటంకం ఏమిటో చెప్పండి అన్న మీరు అరడదన ఆటంకాలు చెప్పండి ఒక్క ఆటంకాన్ని చెప్పండి నేనేదో అజ్ఞానంలో చెప్పాను మీరు సరిగ్గా చెప్పలేదు ఏమిటో మీరే చెప్పండి ఈగో ఈగో ఇస్ ది మేజర్ ఆప్షన్ అంటే అర్థం ఏటో తెలుసునండి మీరు ఇంజ్యుకేషన్స్ వింటే మరి ఆశ్చర్యపోతారు ఈగో ఆటంకం ఉంటే అర్థమేటో తెలుసిన ఎంతకాలం మీరు ఎంతకాలం అయితే నేను ఒక వ్యక్తిని అని తలపోస్తారో అంతకాలం మీకు ఆత్మజ్ఞానం కలగదండి అదే అర్థం ఈగో అంటే అది ఏదో ఉంటుంది అది పోతుంది అనుకునేది అలాగనుకున్నారు ఐఎం ఏ పర్సన్ అని మీరు ఎంతకాలం అనుకుంటారో అంతకాలం మీకు ఆత్మజ్ఞానం కలగదు అసలు నేను మాట్లాడుకుంటా ఆర్ యు పర్సన్ ఎందుకంటే మీరు చెప్పండి నిద్ర నిద్రను ఊరికే చెప్పడం ఒక ప్రధానమైన ఎగ్జాంపుల్ ఇన్ స్లీ యు ఆర్ నాట్ ఏ పర్సన్ సో ఈ ప్రశ్న మీరు ఆలోచించదగ్గ ప్రశ్న ఆర్ యు పర్సన్ నిద్రలో యు ఆర్ నాట్ ఏ పర్సన్ ఒక వ్యక్తి మీరేం కాదు నిద్రలో తర్వాత ఇంకోటి నేను మీకు చెప్తా మీరు self consciousness untundi you are a person only when you are self conscious self consciousness ante he is acutely conscious of himself thana gurinchi thano chaala chaala seriously bhavana chesina podu danni self conscious anta ippudu bimalu mundu ippudu stage music veltharu stage music vellela unukutondaru stage fear anta emi adi what is this stage fear stage fear ante వాడు మామూలుగా ఉన్నప్పుడు హీఈస్ నాట్ దట్ మచ్ సెల్ఫ్ కాన్షియస్ స్టేజ్ మీదకి వెళ్లేప్పటికి బాగా సెల్ఫ్ కాన్షియస్ అయిపోతాడు వంద మంది తనను చూస్తున్నారనేప్పటికీ ఈ వంద మంది యొక్క చూపులలో తన గురించి ఏమనుకుంటున్నారో మంచిగా అనుకుంటారో చెడ్డగా అనుకుంటారో ఎప్రూవ్ చేస్తారో కండెమ్ చేస్తారో అని ఎప్పుడైతే వంద మంది కళ్ళు తన మీద పడ్డాయో తాను కూడా తన గురించి పోతంలో చూసుకున్నట్టుగా చూసుకుంటాడు సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్ సెల్ఫ్ కాన్షియస్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 And as I am a person, and this is a quality which is unbecoming of a person. One person has a lot more than one person. One person has a lot more than one person. But one person has a lot more than one person. One person has a lot of discipline in America. వాడు ఈ గురక మీద వాడు ఏవో కొన్ని మందులు కొన్ని సలహాలు ఎదుర్కొంటూ తన దగ్గర పెట్టుకుని ఓ పెట్లో పెట్టుకుని వాడు వ్యాపారం చేసేస్తూ ఉంటాడు పెద్ద కన్సల్టెంట్ ఈ అడ్రస్ వాట్సాప్ మనీ ఈ పేస్ హ్యూజ్ ట్యాక్సెస్ టు ది గవర్నమెంట్ అంకుల్ శామ్ చాలా మంచి ట్యాక్సెస్ పే చేస్తూ ఉంటాడు ఏమిటండి మీ వృత్తి అంటే గురకే నా వృత్తి స్వామీజీ అని చెప్పారు గురక గురక గురించి వైద్యం చేస్తారా మీరు అవును ఉరక పెట్టివాడి బొరక తెలియదు కదా అంటే తెలియకూడదండి మేము అన్నాడు పొద్దున లేచినప్పుడు తెలుస్తుందా కలవదా అంటే ఎలా తెలుస్తుంది అంటే భార్య చెప్తుంది కాబట్టి ఎనీవేస్ సెల్ఫ్ కాన్షియస్నెస్ వ్యక్తిత్వ భావనలో హెచ్చు తగ్గులు ఉంటాయి జాగ్రత్త అవస్థలో కూడా మీరు ఒకప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు లెస్ సెల్ఫ్ కాన్షియస్ ఉంటారు వీధిలో వెళ్లేప్పటికీ ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ సెక్యూర్ గా తయారవుతుంది ఎవరిని హెచ్చు తగ్గులు ఉన్నాయంటే మీరు ఆలోచించండి దేర్ఆర్ అకేషన్స్ మీకు ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ అసలేని అకేషన్స్ కూడా ఉంటాయి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 నేను ఒక వ్యక్తిని అనే భావన ఆ ధారణ అది మెమొరీ మీద ఆధారపడి ఉంటుంది స్మృతి మీద ఆధారపడి ఉంటుంది నేను ఫలానాప్పుడు పుట్టాను అని మొత్తం హిస్టార్ హిస్టరీ అంతా కూడా అది గుర్తులో ఉండాలి ఆ హిస్టారిక్ సెల్ఫ్ సో మెమొరీ ఉన్నప్పుడే వ్యక్తిత్వ భావన ఉంటుంది నేను అది అకేషన్స్ వెన్ దేర్ ఈస్ నో మెమొరీ మీరు బాగా ఉల్లాసంగా నవ్వినప్పుడు మహానందాన్ని అనుభవించినప్పుడు మహా అనుభవించినప్పుడు మీరు మామూలుగా నడుస్తున్నారనుకోండి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 నేను ఒక వ్యక్తిని అనే ధారణకి మధ్యన అట్టి సంబంధం ఉన్నది కాబట్టి ఈగో ఈ పెర్సన్ నేను ఒక పెర్సన్ అనేటువంటి ఈగో ఉంది చూసారా అది ఏ కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ నేను ఒక వ్యక్తిని నేను ఒక పెర్సన్ ని పెర్సన్ మీరు ఎప్పుడైతే ఉన్నారో ఇంకా తర్వాత అన్ని వచ్చేస్తాయి నేను పురుషుణ్ణి నేను స్త్రీని నేను భార్యని భర్తని తండ్రిని తల్లిని తర్వాత బ్రాహ్మణుణ్ణి క్షత్రియుణ్ణి మరొకటి ఆంధ్ర వాడిని ఇవన్నీ వచ్చేస్తాయి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 సో ఏ పర్సనాలిటీ ఈ బర్ంట్ ఒక ఒక వ్యక్తిత్వము అది దహించి వేయబడుతుంది లేకపోతే అది ఇన్ని కాలంలో కలిపేయటం తల్లి నదిలో పారేస్తున్నాం ఆ వ్యక్తిత్వాన్ని దాన్ని నదిలో పారేసి మరో వ్యక్తిత్వాన్ని పట్టుకొచ్చాడంటే అది ఇంకా సన్యాసం ఏంటి సన్యాస గ్రహణ మళ్ళీ పట్టుకోవడం ఉండదు ఇంకా సన్యాసమే ఇప్పుడు సన్యాసం తీసుకుని అంటే ఒక వ్యక్తిత్వం పోయింది ఇప్పుడు ఇంకో వ్యక్తిత్వాన్ని వీడిని వేసుకుంటాడు నేను సన్యాసి ఫలానా సంప్రదాయానికి చెందినవాడిని ఇప్పుడు మామూలుగా వ్యక్తి అయితే ఏమనుకుంటాడు నేను బ్రాహ్మణుని క్షత్రుడిని తండ్రిని తల్లిని బాల్యని భర్తనే అనుకుంటాడు కదా అలాంటివి ఇంకో కొన్ని వీడు అనుకుంటాడు నేను సన్యాసిని ఈ సంప్రదాయానికి చెందినవాడిని కాబట్టి మరో సంప్రదాయం వాళ్ళకి మనకి పడదు సో మేము చిన్నమా మిషన్ వాళ్ళవండి మీతో పాము సంబంధం లేదని ఇలాగేదో సంథింగ్ లైక్ దిస్ తర్వాత నేను పీఠాధిపతిని నేనేమో వీళ్ళు నాకంటే తక్కువ సన్యాసులు వీళ్ళకంటే నేను గొప్ప సన్యాసిని అని ఈ విధంగా ఆ సన్యాసం చుట్టూ ఇంకో ఈగోను వీడు క్రియేట్ చేస్తాడు వీడు ఒక ఈగో వదిలిపెట్టి మరో ఈగోని పట్టుకున్నాడు ఎప్పుడైతే ఈగోని క్రియేట్ చేశాడో ఆ ఈగో నిలబెట్టడానికి చుట్టూ స్ట్రక్చర్ కూడా కడతాడు ఒక బిల్డింగ్ కూడా కడతాడు ఈగోని నిలబెట్టడానికి ఈగో ఒక బిల్డింగ్ ఉంటే బాగుంటుంది నేను ఒక బిల్డింగ్ ఓనర్ అంటే ఆ ఈగో బాగుంటుంది ఏ బిల్డింగ్ లేకుండా ఎక్కడాక్కడ తిరుగు ఆడుతున్నాను అన్న ఈగో కంటే బిల్డింగ్ ఓనర్ని అనే ఈగో బాగుంటుంది కాబట్టి మీకు ఇప్పుడు నేను రెండు ఫార్ములాలు చెప్పాను ఒకటే సుఖ దుఃఖముల వచ్చినప్పుడు యాక్సెప్టెన్స్ ఆటంకంగా నిలిచేదేవిటి ఈగో ఈగో ఏం చేస్తుందంటే సుఖమే ఉండాలి సుఖాన్ని పోనివ్వరాదు దుఃఖము దరిదాపులకి రానివ్వకూడదు అని సో సో నవ్ ది సుఖ దుఃఖ యాక్సెప్టెన్స్ ప్రాబ్లమ్ ని మీరు ఈగోకి రెడ్యూస్ చేశారు ఇట్ ఈస్ ది ఈగో విచ్ ఎస్ ది కల్ప్రిట్ విచ్ ది విలన్ ఆఫ్ ది పీస్ ఇప్పుడు ఈగోని ఫర్దర్ గా ఎలా రిడ్యూస్ చేశారు మీరు అంటే సుఖాన్ని యాక్సెప్ట్ చేస్తూ దుఃఖాన్ని సుఖాన్ని ఆహ్వానిస్తూ దుఃఖాన్ని నిరాకరించిది ఈగో ఇది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏమిటి ఈగో ఉన్నంత కాలము ఆత్మ జ్ఞానము మోక్షము లేదు ఇప్పుడు ఈ రెండు కలిపితే మీకు సొల్యూ ఇప్పుడు మీకు ఆ సొల్యూషన్ వచ్చేస్తా ఏమిటి సొల్యూషన్ అంటే సుఖమును దుఃఖమును సమంగా తీసుకోను ఎప్పుడైతే సుఖ దుఃఖముల ఎందుకు సమత్వం వచ్చేసిందో ఈగోకు ఉన్న ప్రధానమైన బలం అదే ఏమిటి సుఖాన్ని ఆహ్వానించడము సుఖాన్ని గట్టిగా పట్టుకోవడం దుఃఖాన్ని తోసేస్తూ ఉండటం అది ఈగోకు ఉన్న బలం మీరు ఎప్పుడైతే సుఖ దుఃఖముల సమత్వాన్ని తీసుకొచ్చారో మీ ఈగో యొక్క బలము క్రమక్రమంగా శిథిలమైపోతుంది శిథిలం ఈగో ఎలా తయారవుతుందంటే ఉందా లేదా అన్నట్టుగా తయారవుతుంది ఐఎమ్ సోన్సో అనే భావన కలగనే కలగదు ఎదరవాడు గుర్తు చేస్తే కలగాలి సో ఎదరవాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మహాత్ముడి దగ్గరికి వెళ్ళి మహాత్మాజీ నమస్కారం నేను మీ అన్నాడు అనుకోండి అప్పుడు మహాత్ముడు వెంటనే కంగారు పడిపోయాయి ఉలిక్కి పడి లేదు అంతా అభయ పరబ్రహ్మే అని ఆ అవునో సరే ఉంది ఏమిటి విషయం బట్ హీ నోస్ ఇన్ హిస్ హార్ట్ ఆఫ్ థాట్స్ దట్ ఈ భేదము కల్పితము అని తెలుసుకునే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 ఈగోకు ఉన్నటువంటి బలము ఈ రెండే ఈగోని నిలబెట్టే స్తంభాలు ఈ రెండే మీరు క్రమక్రమంగా ఆ రెండు స్తంభాలని శిథిలం చేసుకుంటూ పోయారనుకోండి ఏమవుతుందో తెలుసిన నేనొక పర్సన్ ని అనే సెల్ఫ్ కాన్షియస్నెస్ పర్సనాలిటీ మీద ఉండేటువంటి ఒక ఇంటెన్స్ అటాచ్మెంట్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ ఈగో యొక్క బలం తగ్గిపోయి ఈగో శిథిలం ఈగో బాగా పలసబడిపోతుంది డిఫ్లేట్ అయిపోతుంది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 సుఖా దుఃఖము వేడలా సమచిత్తమును కలిగి ఉండవలసింది అంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ బోర్ అంటే ఆయన అన్నారు ఇవి యాక్సెప్టెన్స్ డెవలప్ చేసుకోవాలంటే నీకు ఉపాయం చెప్తాను ఏమిటది ఇప్పుడు ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు త్రాసు ఉందనుకోండి ఇటువైపు తగ్గడా అటువైపు తగ్గడా ఉంటుండే ఇటు ఇటువైపు ప్లేటు అటువైపు ప్లేటు దీంట్లో మరీ బరువు ఎక్కువ ఉంది దాంట్లో మరీ బరువు తక్కువ ఉందనుకోండి ఆ రెండింటినీ ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఒకప్పుడు ఎలాగ ఉంటుందంటే ఇక్కడ బరువు తీసేసి అక్కడ ఎక్కువ బరువు వేస్తే ఈ సిచ్యువేషన్ పూర్తిగా రివర్స్ తర్వాత ఈక్వల్ చేయించు ఎనీవే ఇట్ ఈస్ లైక్ దిస్ ముందు మీరేం చేస్తారంటే సుఖాన్ని పెద్ద పట్టించుకోవడం మానే సుఖముయేటలా అసలు ఏమీ శ్రద్ధ పెట్టద్దు దుఃఖాన్ని ఆహ్వానించు ఇన్వైటింగ్ఖం అంటే పరికట్టాన్ని తెచ్చుకోమని కాదు దుఃఖం వచ్చినప్పుడు యు ఇన్వైట్ ఇడ్ దుఃఖాన్ని ఎప్పుడైతే మీరు ఇన్వైట్ చేశారో సుఖము ఎడల ఎప్పుడైతే మీరు విరక్తిని చూపించారో అంటే వైరాగ్యం దీన్ని సెల్ఫ్ డినై అని డైటింగ్ అంటే మరి అలాగే ఉంటుంది డైటింగ్ లో కూడా ఈ ప్రిన్సిపల్స్ అన్ని వర్తిస్తాయి డైటింగ్ లో ఏం చేస్తారంటే కరెక్ట్ గా డైటింగ్ చేసి వాడు ఏం చేస్తాడంటే వాడికి నచ్చి వస్తువు ఎదురకుండా వచ్చినప్పుడు హీ చాలా పర్పస్ఫుల్ విల్ పవర్ ని జనరేట్ చేసి దాన్ని పర్టికులర్ గా అవాయిడ్ చేస్తాడు బాగా దూరంగా పెడతాడు దాన్ని గుట్టుకోడుస్తుంది నచ్చని వస్తువు ఎదురుకుండా కాకరకాకూర లాంటిది వచ్చినప్పుడు పని కట్టుకుని అదొక కార్యక్రమం కింద పెట్టుకుని దాన్ని తింటాడు బాగా నచ్చిన వంకాయ కారం పెట్టుకొరేగా ఉందనుకోండి దాన్ని అది ఒడ్డించినా కూడా ఇది నేను తిన్నా అని నిర్ణయం చేసుకుని తిన చేదుగా ఉండే కాకరకాయ కూరనే నేను తింటాను అని తింటాడు ఎప్పుడైతే ఈ పని చేస్తాడో ఈ స్కేల్ రివర్స్ అయిపోయింది సుఖము ఎందుండే ఆకర్షణ స్లైట్లీ వికర్షణ సైడ్కి తీసుకెళ్ళిపోతాడు దుఃఖము ఎందుండే వికర్షణని స్లైట్లీ ఆకర్షణ వైపుకి తీసుకెళ్లిపోతుంది తీసుకెళ్లిపోతే ఇప్పుడు బ్యాలెన్సింగ్ యాక్ట్ చాలా పవర్ఫుల్ ఉంటుంది సమత్వం చేతనే నీవు ఈ అహంకారాన్ని ఈగోని లేకపోతే పర్సనాలిటీ ఏదైతే ఆత్మ జ్ఞానానికి ఆటంకంగా ఉందో దానిని నీవు దూరం పెట్టాలంటే నీవు సెల్ఫ్ డినయల్ సెల్ఫ్ అగ్నికేషన్ అట్లాడు స్వామి వివేకానంద చాలా బాగా చెప్తాడు సెల్ఫ్ అగ్నికేషన్ జస్ట్ రిజెక్ట్ వాట్ ఎవర్ రీజన్ ఇప్పుడు బాగా చదిస్తుంది ఉన్నాయనుకోండి స్నానం చేయడానికి మీరేం చేస్తారంటే అంటే నేను ఇప్పుడు అలా చేయండి కాదు చెప్తున్నాను వీడు ఏం చేస్తాడంటే వీడు వెండిళ్ళు ఉన్నాయి కంఫర్టబుల్ గా ఉంటుందని తెలిసి కూడా ఆ వెండిళ్ళు బకెట్ను పక్కన పెట్టేసి హరహర మహదయం ఆ చీళ్లు ఉడికిపోతూ రట్టు స్నానం చేసేస్తాడు దుఃఖాన్ని ఆహ్వానిస్తాడు సుఖం ఒక విరక్తిని పెంచుకుంటాడు సెల్ఫ్ యాప్ సెల్ఫ్ డిమయల్ ఈ సెల్ఫ్ డిమయల్ సంసార్లు చేయలేరు లౌకికులకి అసలు ఈ వాక్యాలే నచ్చు ఇవంతా కూడా ఇదేదో పిచ్చోడు ఇది అనుకుంటారు అంచేతనే వీళ్ళు పిచ్చి ఈ వేదాంతలు ఓ రకమైన పిచ్చివాళ్లే వీళ్ళు దాంట్లో సందేహమే ఉంది అంతర్ముఖుడు పిచ్చివాడు కాకపోతే ఇంకేమి అంతర్ముఖుడు పిచ్చివాడే జడభరతుడు ఆయన జడు అన్నారు అందర్ అంటే అర్థం ఏంటి మూర్ఖుడు పిచ్చివాడు కాబట్టి పక్క చక్కని వేణీళ్లు ఉంటే వేణీళ్లు స్నానం చేయకుండా ఉనికిపోతూ హర్హర అంటూ చన్నేళ్లు స్నానం చేస్తాడు పిచ్చి ఉన్నాడండి అని అందరం అలాగే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 అంటే పాజిటివ్ ఈగో అంతా కూడా జీరో ఈగో అయిపోవడం సమ సమ అంటే జీరో ఈగో సమ దుఃఖ సుఖం అన్నది జీరో ఈగో వీడు నెగిటివ్ ఈగోకి తీసుకెళ్ళిపోతాడు కదా ఎప్పుడైతే పాజిటివ్లో ఉన్నదాన్ని నెగిటివ్లోకి తీసుకెళ్ళిపోతాడో బ్యాలెన్స్ అయిపోయి సమం దగ్గర సెటిల్ అవుతుంది సమ దుఃఖ సుఖం అంటే ఈగో కూడా ఉండి కూడా లేనట్టుగా ఉంటుంది అప్పుడు వాడు ఆత్మస్వరూపాన్ని చాలా సరళంగా తెలుసుకుంటాడు ఇది ఒక ప్రణాళిక కొంచెం కఠినమైన ప్రణాళిక సమ దుఃఖ సుఖం అంటే దీని రహస్యం ఏంటంటే మనము సుఖాన్ని సంపాదించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నంత కాలం దుఃఖాన్ని దూరంగా పెట్టాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నంత కాలం మనకి ఫ్రీడమ్ ఉండదు సుఖం సంపాదించాలి అని ప్రయత్నం చేస్తున్నాడంటే హీజ్ నాట్ ఎ ఫ్రీ పర్సన్ వాడు స్వతంత్రుడేం కాదు సుఖం సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడంటే స్వాతంత్ర్యమే ఉంది దాంట్లో ఆ సుఖం కోసం ప్రాకులాడుతూ ఉంటాడు ప్రాకులు ఆడివాడికి స్వాతంత్రం అక్కడి నుంచి వస్తుంది దుఃఖాన్ని దుఃఖం వచ్చిందనుకోండి ఆ దుఃఖాన్ని సహజంగా నెత్తిమీద వేసేసుకుని దాన్ని బహి భరించేశాడు అనుకోండి వాడు స్తంత్రంగా ఉంటాడు నో నోనో ఈ దుఃఖాన్ని నేను భరించలేను ఈ దుఃఖాన్ని నేను భరించలేనంటే స్వాతంత్ర్యమే దాంట్లో ఇంకా దెర్ ఇస్ నో ఫ్రీడమ్ సో ఐ టెల్ యూ వాట్ యూ నీడ్ మనం మనం ఏమనుకుంటామంటే జీవితం అంటే ప్రెషర్స్ ని సుఖాన్ని ఎక్కువగా పోవేసుకోవడం దుఃఖాన్ని దూరంగా పెట్టడం అని అనుకుంటాం నో తప్పది ఎందుకంటే సుఖాన్ని పోగేయటంలో స్వాతంత్ర్యం లేదు ఫ్రీడమ్ లేదు దుఃఖాన్ని దూరంగా పెట్టడంలో కూడా ఫ్రీడమ్ లేదు వెరీస్ యువర్ ఫ్రీడమ్ దుఃఖం దూరంగా ఉంటేనే నేను ఫ్రీ మీరు ఎప్పుడైతే అన్నారో అది వచ్చినప్పుడు ఫ్రీ కాదంతే కాబట్టి ఇప్పుడు పొద్దున్న తొమ్మిది అయిందండి మీరు ఆఫీస్కి వెళ్ళిపోవాలండి అది ఫ్రీడమా లేకపోతే బాండేజా ఇట్ ఈజ్ ఏ బాండేజ్ ఓ నేను ఏదో దృష్టాంతం చెప్పాను మరలో సో ఇట్ ఈజ్ సపోజ్ యు కన్వర్ట్ దట్ బాండేజ్ ఇన్ ఫ్రీడమ్ Then you can, uh, you can convert it into freedom. That is possible. But if you don't have to work, work doesn't have to be a person. It's a very well-earned office. That's a very well-earned office. It's a bondage. So, if we get the pressure, pain, it's a bondage. We call it pressure after pressure, pain after pain. We call it pressure after pressure. We call it pressure after pressure. We call it pressure after pressure.